స్తోత్రం ప్రభా పరిశిధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోనతుడగ దేవ మహిమ స్వరూపకు తండ్రి కృపా మైడా నీకే గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడైనా మీ కృపలు భద్రపరుచుకొనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్ మమ్మల్ని కాచి కాపాడైనా మీకు నూతన దినం మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నమైనా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలిగిన దాకా హాలీయ నా తండ్రి నా దేవ ఇక మధ్య కాని సమయనైనా మీ సన్నిధికి వచ్చిన అయినా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా మీ నూతనమైన కృప నూతన అభిషేకం నా దేవ పాటల ద్వారా మైంప వాక్యం ద్వారా మాట్లాడండి ప్రవ్వ మీకు స్వరం అని మా జీవితాలు సరిజయని మా హృదయాలు సరిజయని ప్రభ మాలు ఇంకేమైనా బలహీనత నుండి కొట్టివేయండి ప్రవ్వా బలపరచండి అయినా ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి అన్న బిడతారుగా నడిపించిన అయినా ప్రతి ఆటంకాలను కొట్టివేసినైనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాధిశనం తండ్రి ఆమేన్ మీన్ రాజ్యా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీ నేను బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీం బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం ఆరాధించుకుని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చు టాకును బాధల నుండి బ్రతికించు టాకును నాకు ఇచ్చు టాకును నుండి బ్రతికించుటాకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు బట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నవు నేను నానూలే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానూలే భయపడకు అన్నావు నీవేలే నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేను తానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటో నడుస్తుడే వరకు నీతోనే జీవిస్తా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 దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలినయ్యా నీతో డే లేకున్నా నేనుండాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా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 నేను బ్రతకాలేనయ్యా రాచాని సన్నిధిలో నేను మనసారాది బ్రతికేస్తానయ్యా అలలుయా మ్యూజిక్ వచ్చిందన్న మీరు వాడేటప్పుడు మ్యూజిక్ కాస్త రావు ఆటో ఆటో సౌండ్ మ్యూజిక్ ఆటో సౌండ్ చేసిన పడాలి పడతాం భజన్ మునిను జగదీశాశ్రీ ఏ సమా రక్షణ కజన్ మునిను జగీషాశ్రీ ఏ సమా రక్షణ కరణశయ మహిమాన్విత చిరజీవనిధి శరణశమా దేవయ హో వా మహిమాన్విత చిరజీవనిధి భజన్ మునిను జగీశాశ్రీ ఏ సమారక్షణ కత భజన్ మునిను జగదీశాశ్రీ ఏ సమా రక్షణ కత ఆ ఆ విమల సరాపులు దూతగరంబులు చూడగలిని తేజోనిదివే ఆ విమల సరాపులు దూత తేజోనిదివే మాయగములకై సిలువ భ్రానుపై దీనుడవై మరణించితివే మాయగములకై సిలువ భ్రానుపై దీనుడ వై మరణించితిశరణుమా దయో వా మహిమాన్వితరజీవనిది శరణశమా దయో వా మహిమాన్వితరజీవనిది భజన్ మునిను జల ఏ సమా రక్షణ భజన్ జగదీశా శ్రీ ఏ సమారక్షణ కదముడమీ కడపటివాడా మృతుడైలచిన నిరతనివాసీ ఆ ప్రప్రథముడ కడపటివాడా మృతుడై ప్రతికిన నిరత నివాసీ నిభజనే మా జీవాదారము జే కొనుమో మాస్తుతి గీతం నిభజనే మా జీవాదారము జే కొనుమో మాస్తుతి గీతము చిర జీవనిది శరణ మాత చిర జీవనిది భజిత మన జగదా ఏ సమా రక్షణ కజంత మనలో జగీశా ఏ రక్షణ కర్త శ్రీ సమా అన్న అన్న హలో బ్రదర్ అడుగు బ్రదర్ అదే అన్న అది ఆదమవ గురించే అయితే ఇక్కడ స్పిరిట్స్ కి బాడీ ఫ్లెష్ అనేది అవసరము ఇక్కడ ఉండాలంటే ఎన్విరాన్మెంట్కి అన్నట్టు అని వాక్యం చెప్పినారు కదన్నా అయితే ఇది మన జీజస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు ప్రభు ఆ టైంలో ఆదమవ్వ నిర్మించేటప్పుడు అన్న సృష్టించేటప్పుడు ఆ టైంలో ఇప్పుడు జీజస్ క్రైస్ట్ కూడా ఫ్లెష్ ఉంది అనుకోవాలన్నా మనము ఆ టైంలో అంటే ఆయన మట్టిని ముట్టుకోవడానికి ఆయనకు కూడా ఫ్లెష్ అవసరం కదా అవును వాళ్ళ తయారు చేయడానికి సో ఆయనకు కూడా ఇప్పుడు భూమి మీద రావడానికి సో అప్పుడు ఉన్నది చేరం అని ఆయన మట్టిని ముట్టుకోవాలంటే ఆయనకు కూడా ఫ్లెష్ అండ్ బాడీ అవసరం కదన్నా నెసరీ కదా సృష్టికర్తకి సృష్టికర్తకి శరణం అవసరం లేదు శరీరం ఉన్నా ఆయన ఇప్పుడు ఒక ఒక రికార్డింగ్స్ నేను చూపించిన క్లియర్గా అది ఆయన ఎందుకు అదృశ్య దేవుడని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సృష్టిని నిర్మిస్తప్పుడు సృష్టిస్తే ప్రతిదీ వస్తువు ప్రతి వస్తువు ఆయనలో ఉండే ప్రతి ప్లానెట్ ప్రతి కళ్ళకు కనిపించే ప్రతిదీ ఆయనలో ఉండే ఆయనలో నుంచి బయటికి వచ్చినాయి ఆయన ద్వారా బయటికి వచ్చేసినాయి సంపూర్ణంగా ఆయనకాయలు బయటకు వచ్చేసినాక ఇంకా ఆయన శరీరీతిగా లేడన్నట్టు అందుకు ఆయన ఆత్మస్వరూపిగానే కనిపిస్తుంది దేవుడు మనకి ఆయనలో అందుకే నరుని సృష్టించేటప్పుడు మన పోలిక చొప్పున అని కాబట్టి మన పోలిక చొప్పున మనిషిని సృష్టించ అంటే దేవుని పోలిక లాగానే మనం ఉంటాం దేవుడు మనలాగానే ఉండడం అన్నట్టు అతనిలో ఉన్న ఆ శరీరం అంతా బయటికి విడిచిపెట్టేసిండు విడిచిపెట్టి ఆయన కేవలం ఆత్మరూపకంగానే ఉన్నాడు స్పిరిటే ఆ మట్టిని క్రియేట్ చేసి అట్లా చేసిందని చెప్పొచ్చు సాధ్యం కదా యోహన్స్ వార్త మొదటి అర్థం ఏంటంటే ఆయన వాక్ ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయి అంటాడు తన హస్తాలతో మట్టి తీసుకొని చేసిండు అంటే స్పిరిచువల్ స్పిరిట్ ఆయన బాడీ ఆయన ఫిజికల్ గా ఉంటేనే ముట్టుకొని అవసరం లేదు కదా బాడీ వాటిని చేతని పట్టుకున్నాడంటే అవి మాంసపు చేతులు గానవసరం అవసరం లేదు కదా ఆయన స్పిరిట్ కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి ఆయనకు సమస్తం సాధ్యం అన్నట్టు కానీ కండిషన్ అయితే ఒకటే ఈ లో ఈ లోక్ ఈ సృష్టిలో ఉండాలంటే మటుకు ఈ భూమి మీద ఉండాలంటే మటుకు శరీరంలోనే ఉండాలి పర్టికులర్ గా చేసేడు అంటే ఈ ప్లానెట్ కి వాళ్ళు ఉండాలి అప్పుడు దేవుడు ఉండేది పరలోకం అంటాం కదా అదొక ప్రపంచం తెలుగు రాష్ట్ర చూస్తాం మనము అనేకమైన ప్రపంచాలని ఆయన సృష్టించిన తన వాకు ద్వారా అని తొమ్మిదవది ఏమనుకుంటారు రకరకాల పత్రిక ఆయన నోటి ద్వారా పదకొండు అవును పదకొండు మూడు అన్న ప్రపంచములు దేవుని వాక్ వల్ల నిర్మాణం అయినవి అని విశ్వాసం ద్వారా ప్రపంచములు అన్ని దేవుని వాక్కు ద్వారా నిర్మాణం అయినా అని చెప్తుంది వాక్యం అక్కడ వాక్ ద్వారా కలిగినాయి అన్నారు ఎన్నో ప్రపంచాలైనా సృష్టించట్టు ప్రపంచములు అని ఉన్నారు ఆయన బాడీలో ఉండే ఆ బాడీల నుంచి అన్ని బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపి ఉండడం చెప్పిన ఎందుకంటే కలిగినవన్నీ ఇంతకుముందు లేవనుంటది యోహన్స్ వార్తలో మొదటి వార్త ఆయన లేకుండా కలగలేదు ఆయన ఏమీ కలగలేదు అంటాడు అంటే ఆయనలో ఉన్న ఇవన్నీ ఆయన్ని ఆయనలో నుంచి బయటకు ఆయన వాకు రూపకంగా తర్వాత ఆయన స్పిరిట్ ఫామ్ ఉన్న ఇప్పుడు ఉదాహరణకి ఇద్యోను బలి పశువుని బలి అర్పిస్తాడు దేవులతో తినడం లేదా వాళ్ళ దేవులతో ఆత్మస్వరూపులే కదా అవునండి అవి తినగలిగింటారు కదా అంటే వాళ్ళ వేరే అనంటే అది ఆత్మశరీరాన్ని శరీరం అంటాం కదా అవును ఈ శరీరము మహిమ శరీరం మనలాంటి శరీరం కాదని మహిమ శరీరం గానే అదమవని చేసింది కదా అంతే కదా ఆయనలో పాపం లేదు కదా ఆది కాలంలో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పాపం లేదు అక్కడ అవును పాపం ఎక్కడ పుట్టింది అంటే పరలోకమేనే పుట్టిందని చెప్తాం టూసిఫర్ అక్కడ దేవునికి దేవుడికి పట్ల తిరువాతనం చేసింది సిఫర్ కప్పండిసిన పని ఏంటి ఆ తిరువాడతనం చేసినట్టు అక్కడ లైట్ బేరర్ అండి అంటే లైట్ బేరర్ వెలుగుని ప్రకాశించేవాడు అని అర్థం సిఫర్ అంటే వాయిద్యాలు వాయించడము ఆరాధన ఆధిపత్యం ఇచ్చాడు లీడర్షిప్ వర్షిప్ లీడర్షిప్ అయినది దేవదూతలు కోట్లాది కోట్లది దేవదూతలు అని లీడ్ వర్షిప్లను లీడ్ చేసేవాళ్ళు న్నిట్లోకి వెళ్ళ బహు అందంగా తయారు చేయబడ్డ చెరువు అని శరాపులకు తేడా ఉంటుంది అవునన్న శరూబులు వేరు శరాబులు వేరు అవును తెరాపులేమో అగ్ని ఉంటాయి వాళ్ళ చుట్టే చెరువులేమో వెలుగు వెలుగుని తెల్లని వెలుగుని ప్రకాశిస్తా ఉంటుంది తెరాపులు అంటే అగ్ని కాబట్టి అగ్ని పనిష్మెంట్ కాబట్టి తీర్పు ఆయన కోప వ్యతిరేకము కాబట్టి ఆ దూతలకి ఎలువులు శరాబులు రెండు రకాల దూతలు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటామనం అంటే ఆయన ఎన్నో రకాల ప్రపంచాలు సృష్టించినప్పుడు ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క రకాల జీవులను పెట్టినట్లు మనం చూసినాం అక్కడ అందుకే ఏ హెచ్కెల్ చూసిన దర్శనాలను ఇంత రకమైన జీవులు ఉంటాయి అవును భూమిద భూమి మీద ఉన్న వాటిని వాటిని పోల్చుకోలేం మనం ఎందుకంటే ఆ ప్రపంచానికి సంబంధించినప్పుడు దూతలు రెక్కలుగా మారాయి ఒక స్థలాలునేమో రెండు రెండు రకాలుగా దూతలని ఇంకో స్థలంలో ఆరు రకాలు తూతరే శరాపులకి ఆరు రకాలు రెండు రెక్కలు కమ్ముఖం చుట్టుకుంటే రెండు రకాలు కాళ్ళు చుట్టుకుంటే పక్కనే రెండు రకాలతో ఎగురుతుంది సరాపులు ఎందుకంటే వెలుగు చూడలేకపోతుంది కాబట్టి ఆ లోకానికి ఆ శరీరం మన లోకానికి ఈ శరీరం అంతే తేడా ఏ ప్రపంచానికి ఆ ప్రపంచానికి సంబంధించింది నేను ఒకరిగా ఒకసారి వాక్యాన్ని పిలుపు ఉదాహరణకి పరలోకంలో దేవుని సీవాసన ఎదుటి నుంచి ఒక సముద్రం బయలుదేరి అది ఎట్లుందంటే స్ఫటికం లాగా ఉందని ఉంది స్ఫటికం లాగా మెరుస్తూ గ్లాస్ లాగా పటికం సముద్రమా అది అనా సముద్రమే ఆయన ఎదుట నుంచి బందే అక్కడ ఉన్న వస్తువులు వేరే ఇక్కడున్న వస్తువులు వేరే ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్కి అవి ఈ ఎన్విరన్మెంట్కి ఇది అంతే తేడా కాబట్టి మనిషిని సృష్టిస్తప్పుడు ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు అంతే కానీ మనకు మటుకు ఈ శరీరం తప్పదు ఈ లోకంలో బ్రతకాలంటే అందుకే మనం చెప్తా ఉంటాం క్లియర్గా ఈ శరీరంలో ఉన్నంత వరకే నీ ఆత్మకి లీగల్ స్టేటస్ ఈ శర్రానికి ఏమైనా ఆత్మ ఉండలేదు ఇప్పుడు యాక్సిడెంట్లు చనిపోయింది అనుకో బాడీ స్ప్రాష్ అయినాక ఆత్మ ఉండలేదు అందులో ఎందుకంటే బ్లడ్ సర్కులేషన్ ఉండదు హార్ట్ బీట్ ఉండదు కాబట్టి అందులో ఉండలేదు అన్నట్టు ఆత్మ కాబట్టి వెళ్ళిపోగల్ అన్నట్టు ఇక్కడ ఉండడం ఆత్మకి అందుకే మనము ఎన్నిసార్లు ఈ విషయం హెచ్చరిస్తాం చైతాన్ కూడా ఆత్మనే వాడి అనుచరులు ఆత్మలే అవి ఇల్లీగల్ గా ఉన్నాయి ఈ ప్లానెట్ లో కాబట్టి అవి గర్థిస్తే వాళ్ళు వెళ్ళిపోతాయి నువ్వు ఇల్లీగల్ గా ఉన్నాయి ప్రగట్ ఈ వ్యక్తి శరీరం నుంచిగల్ గుండలు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది మంత్రాంగా కూడా ఎలా పడతారు కదా మంత్రాలు కూడా ఎలా పడతారు కదా వాళ్ళకి తెలుసు అదిగల్ స్టేటస్ ఇప్పుడు మా ఫస్ట్ ఏం చేసేడు మట్టితో మనిషిని తయారు చేసే యాక్చువల్గా అయితే ఈరోజు సైంటిస్ట్లు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇక్కడ ప్రపంచంలో యుఎస్లో ఈ మధ్య నుంచి మాంసం ఎట్లా తయారు చేయాలని ఎందుకంటే అక్కడ వాళ్ళకి మన శరీరంలో కార్బను హీలియము ఇంకొక మినరల్ మూడే ఉంటాయి మేజర్ హైడ్రోజన్ హైడ్రోజన్ కార్బన్ హీలియం ఈ మూడు వస్తువులతోనే మన శరీరం తయారు చేయబడింది సైన్స్ ప్రకారంగా కాబట్టి ఆ మూడు భూమిలో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని వాళ్ళు మాంసం తయారు చేయడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు సైంటిస్టులు కానీ దేవుడు చేసిన విధానం వేరే కదా ఆయనకు తెలుసు కదా ఏ ఏ వస్తువుని ఏ పాలంలో ఏ క్వాంటిటీస్ లో పెట్టి చేస్తే మాంసం తయారవుతుందో ఆదా మూలం చేస్తారు సైంటిస్టులు ఇప్పుడు ఒక్కట ఏది కూడా ఇంపాసిబుల్ కాదు మలిషికి. వాడు రక్షింపబడ్డవాడు కావచ్చు రక్షణ ఆరంభం లేని వాడు కావచ్చు అధికారం ఇచ్చింది ఈ లోకం కాబట్టి అన్ని చేస్తారు కదా ఇవన్నీ చేస్తారు ఒకరోజు ఎందుకంటే నేను చూసినా కూడా యూట్యూబ్ లో వీడియోస్ ఏంటది ల్యాబ్ లో మటన్ చికెన్ పీస్ చేసి ల్యాబ్ లో చికెన్ పీస్ చేసి ఫ్రై చేసి తిన్నాడు కూడా మట్టితో లేడు ఇట్లనే కెమికల్స్ అన్నీ వేసి మ్యూటేషన్ చేసి మట్టితో కాదు మ్యూటేట్ చేసి జీవ తీసుకొని వాటిని ల్యాబ్ కల్ సెల్ని కల్చర్ చేస్తారు సెల్ కల్చర్ అంటారు దాన్ని కల్చరింగ్ చేసి దాన్ని మాంసం ముద్దలాగా చేసి ఫ్రై చేసుకొని తిన్నాడు ఎందుకంటే భవిష్యత్తులో మార్కెట్స్ ఫుడ్ సరిగా సరిపోదు ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు అన్ని తినేస్తారు మేకలు గొర్రెలు అన్ని ఎద్దులు అనేది నేస్తున్నారు కొంతకాలం కవి సరిపోవు పాపులేషన్ పెరుగుతూ ఆకలి స్టార్వేషన్ ఉంటది కాబట్టి ఈ సైంటిస్ట్లు ఇట్లా కనుక్కుంటుంటారు అన్నట్టు ఈ ల్యాబ్ లల్లా కాబట్టి నీకు చికెన్ పీసు లెగ్ పీసులు అట్లా ఉంటాయి అవి ల్యాబ్ లో తయారు చేసే నేను హామ్ఫుల్ అంటే తెలియదు ఏం దాని నుంచి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకి ఇంతవరకు తెలియదు బట్ ఏమైనా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే కదా దాని ఏదో ఒక అనర్థం వస్తుంది ఎందుకంటే అది మన బాడీ డిఎన్ దాన్ని గుర్తించకపోతే ఏం చేస్తాం నువ్వేదో తినేస్తున్నావు నీ బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు పామిటింగ్స్ కావడము లూజ్ మోషన్స్ కావడము ఏదో ఒకటి అవుతుంటుంది ఇండైజెషన్ కావడం బాడీ యాక్సెప్ట్ చేయదు వాటిని వేరే వాళ్ళ కిడ్నీలు వేస్తే కూడా అక్సెప్ట్ చేయదు మన బాడీ దాన్ని ఒక ఎనిమిల్ లాగా తీస్తుంది చూస్తుంది మన బాడీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ బాడీ అక్సెప్ట్ చేయదు దాన్ని అదే హండ్రెడ్ ఏవి కావు బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ ఏవి ఏ ట్రాన్స్ప్లాంట్లు సక్సెస్ కావు అందుకని ఏం చేస్తారంటే మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఎవరైనా తీస్తే తీసుకొని చేస్తారన్నట్టు యాక్సెప్టెన్స్కి చెప్తా ఎక్కువ ఉంటుంది అని యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే పుట్టుకతోని రికగ్నైజ్ చేయండి సడన్లీ వచ్చి కూర్చుంటే యాక్సెప్ట్ చేయదు అన్నట్టు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అది యాక్సెప్ట్ చేయలాగా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తయారు చేశారు అన్నట్టు అవి వేసుకోవాలి చాలా కాలం వేసుకోవాలి ఆ ఇంజక్షన్స్ వేసుకుంటే అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు యాక్సెప్ట్ చేయకపోతే ఏమిందంటే తెల్ల జీవ కణాలు దాన్ని కొట్టి చంపేస్తాయి అటాక్ చేసి చంపేస్తాయి ఆ వయవాన్ని నువ్వు కొత్తగా ట్రాన్స్ఫర్ చేసినా అది వైట్ బ్లడ్ సెల్స్ అట్లా పనిచేస్తాయి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో ఆక్సిజన్ వైటమిన్స్ మినరల్స్ సప్లై చేస్తాయి శరీరానికి వైట్ బ్లడ్ సెల్స్ ఏమో ఫారెన్ బాడీస్ ఏమి వాటిని చంపేసి తినేస్తూ ఉంటాయి అట్లుంది మన శరీరంలోని లోకం అదొక వింత లోకం మహిమ శరీరంతోనే ఆయన ఈ లోకంలో లోకంలో పుట్టినప్పుడు మన లాంటి శరీరమే ధరించుకొని వచ్చిండు తల్లి గర్వం లేదు కానీ పరుశుతాత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి తను ఆయనలో పాపం లేదు పరుషుడు కానీ ఎందుకు ఈ లోకంలో స్త్రీ రూపంగా అది నేను ఒక రికార్డింగ్స్ చూపించిన వెరీ రీసెంట్లీ అనే ఎందుకు కన్యమర్య గర్భంలో పుట్టాల్సి వచ్చింది అంటే సైతాను ఎట్లయితే స్త్రీని వాడుకుండో మనుషులకి వ్యతిరేకంగా దేవుడు కూడా అదే రూపకంగా స్త్రీని వాడి ఈ లోకంలో పుట్టిండడు సైతానికి బుద్ధి చెప్పడానికి కొరకు వాడు హవ్వను ఎట్లా వాడుకుండో తన పని కొరకు తన ప్రణాళిక కొరకు దేవుడు కూడా వానికి బుద్ధి చెప్పడం కొరకు ఒక స్త్రీ రోజు ద్వారానే స్త్రీని కూడా ఆ రూపకంగా వాడుకోవడం చూస్తాం మనం మరి ఆ శరీరంలో పుట్టడం కాబట్టి అది వాగ్దానం చేసిడా అది స్త్రీ సంతానంకు నీ సంతానంకు విరోధం సంతానము సాధారణంగా పురుషులు సంతానం అంటారు స్త్రీ సంతానం అనరు ఆయన ఎందుకు సరే స్త్రీ స్త్రీ సంతానము అన్నప్పుడు యాక్చువల్ మానవ సంతానం అనలా స్త్రీ సంతానం ఎందుకు వాడు స్త్రీని ఉపయోగించుకున్నాడు పాపం ఈ లోకంలో ప్రవేశించేవుడు కూడా స్త్రీనే వాడుకొని పాపం నుంచి పరు విడుదల కల్పించి పరిశుద్ధతలకు నడిపించడం లాగున అందరి నిమిత్తమై పుట్టిండి ఆయన అదే రీతిగా దేవుడు ఆత్మ అని మనకు తెలుసు ఆయన ఈ లోకంలోకి రావాలి ఎందుకు శరంతరించి వచ్చిండంటే ఆత్మ ఇల్లీగల్ ఆయన దేవుడైనా కానీ ఆయనకు అధికారం ఉన్నా కానీ ఈ సృష్టి అయినది ఆయన తయారు చేసుకోండి మళ్ళీ ఆయన ఇష్టం ఆయన ఎప్పుడన్నా రావచ్చు పోవచ్చు ఎట్లన్నా చేయొచ్చు కానీ ఆయన వాక్యానికి ఆయన విరుద్ధంగా రావడం సైతాన్ని పట్టుకుంటాడు అవకాశాన్ని చూస్తాడు నువ్వెట్లా తప్పు చేస్తావంటాడు దేవుడు తప్పు చేయలేడు అసాధ్యమైన కది ఆయన పాపం ఉండదు అసాధ్యం కాబట్టి సైతానికి అవకాశం ఎప్పుడు ఇవ్వడలేడు దేవుడు వాడు ఐడెంటిఫి మిస్టేక్స్ చూడలేడు అన్నట్టు దేవుళ్ళు ఈ దేవుడు ఇవ్వలేడు మిస్టేక్స్ దేవుడు చేయడు మిస్టేక్స్ కాబట్టి దేవుడు కూడా ఈ లోకంలోకి రావాల్సి వచ్చే ఆయన న్యాయ విధులకి ఆయన విరుద్ధంగా రాడు అందుకే ఏ సుప్రభు శరీరం ధరించాల్సి వచ్చింది మనిషి శరీరాన్ని ధరించి ఈ లోకంలో అడుగుపెట్టాల్సి వచ్చింది ఆయన ఆయన అంత గొప్ప దేవుడు తన రూల్స్ ని తను ధిక్కరించాడు ఇతర వాళ్ళు సేవకులు పాస్టర్లు అందరూ రూల్స్ ధిఖరిస్తుంటారు వ్యతిరేకిస్తుంటారు కానీ దేవుడు వ్యతిరేకించలేడు ఏ దేవుడు అటువంటి వ్యతిరేకిస్తాడో ఆయనని దేవుడు మనం పొరవలేము న్యాయ నీతి వల్ల న్యాయవాది ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయంలో తప్పు లెక్కబెట్టలే నువ్వే చెప్పి నువ్వే చేసినావు బ్రదర్ అంటున్నా అట్లా అన్నట్టు అట్లా అనలేము మేడం దేవుడి విషయాన్ని చాలా డెప్త్ అనిపిస్తున్నాను డెప్త్ అనిపిస్తుందా అంతే కదా రికార్డింగ్స్ ఉన్నాయి శ్రావణ్ మాబీపీఎం లో దానికి సంబంధించి అంటున్నా శ్రవణ్ డౌట్ డౌట్ క్వశ్చన్ రికార్డింగ్స్ ఉన్నాయి అప్పుడు చిన్నదా కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అది వచ్చింది డౌట్ ఆదామవన్ సృషించినప్పుడు మళ్ళీ మట్టిని ముట్టుకోవాలంటే కూడా అప్పుడు ఈ శ్లోకి శరీరం ఉండాలా లేదా అనేది అప్పుడే వచ్చింది చాలా మంచి బ్యాకే ఇప్పుడు అవకాశం వచ్చింది మాట్లాడదా మనిషి మీకు మహిమా శరీరంతో ఉన్నాడు కాబట్టి తర్వాత అప్పటికి ఇంకా పాప మీ లోకంలోకి రాలే పాప నియమం ఇంకా రాలే మనిషిని తయారు చేసే థ్యాంక్ యూ వాళ్ళు తప్పు పాపం చేసినాకనే కదా ఆజ్ఞ అన్ని బయటకొచ్చి అంతవరకు అంత ఆత్మస్వరూపులే కాబట్టి వాళ్ళకి వాక్యం అవసరం లేకుండే ఎప్పుడైతే పట్టని తన బిడ్డలకు చెప్పకుండా ఆయన ఏవి దాచిపెట్టడు ఇవన్నీ బయలుపరచాలంటే మళ్ళీ దానికి తగిన వాళ్ళు ఎవరు ఎవరు ఆశ ఇస్తున్నారు వీటన్నింటిని నేర్చుకోవాలని ఎవరు ఆశ చూపిస్తున్నారు ఎవరు చూపిస్తారో వాళ్ళకే ఇస్తాడు అవి యథావిధిగా అతీతంగా చూపించే వాళ్ళు వీటిని గ్రహించలేరు అన్నట్టు అట్లా జీవన్ కళ్యాణ్ వాడు ఏదైనా మిస్టేక్ జరుగుతుందని అవకాశంగా చూస్తున్నాను అనుకోవచ్చా అన్న అంతే కదా వాడు ప్రకటన గంధం వచ్చేప్పటికీ ఏడ నాలుగవ అధ్యాయ ప్రకటన గంధం నాలుగవ ఐదవ అధ్యాయం చూస్తా వాడు దివారాత్రము మన సోదరుల మీద నేరలు మోపడానికి అంటే దేవుని బిడ్డల మీద వాడు దివారాత్రం నేరలు మోపుతారు దేవుని బిడ్డలు ఎట్లా వానికి ఇస్తున్నావు అనట్టే కదా అవకాశం నేరం మోపడానికి నీ మీద వానికి దేవుడు తీర్పు తీర్చే అధికారం ఇచ్చేడు ఒకనొక దినము మనము తీర్పు తీరుస్తాం కానీ వాడు ఉల్టా నీ మీద నేరాలు మోపుతున్నాడు ఎందుకు అంటే నువ్వు నిజంగా అట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గర వాడు ఎట్లా నేరాలు మోపుతాడు నీ మీద నిజమైతేనే కదా క్రైస్తవులు అట్లా జీవిస్తారని చెప్పిస్తుంది కానీ ఆయన ఏంటంటే నా రక్తక్షత్రను కాపిన వాళ్ళని కడిగినాం కాబట్టి వాళ్ళని నేను క్షమిస్తున్నాను కృప అంటే అర్థం అదే నువ్వెన్ని నేరాలు మోపినా వాళ్ళు రక్షింపబడ్డవారు వాళ్ళ మీద నా రక్తం ఉంది కాబట్టి నేను వాళ్ళని కాపాడుతూ ఉంటా కానీ నేరాలు మోపుతున్నావు కాబట్టి వాళ్ళు తిరిగి పాపంలే చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళని శిక్షించాల కాబట్టి శిక్షిస్తారు అందుకు క్రైస్తవులు శిక్షకుండా పోవాల్సి వస్తుంది అన్నట్టు శ్రమలకుండా పోవాల్సి వస్తుంటుంది ఎందుకంటే ఆ నేర స్థాపన వాడు చేసిండు కాబట్టి దాన్ని క్లీనింగ్ చేయాలంటే నీతిగల న్యాయం అదేవిధే ఉండి నువ్వు మళ్ళీ ఆ పనిష్ చేయాల పనిష్ చేస్తే తర్వాత వాడు వానికి అవకాశం ఇవ్వడం అన్నట్టు నేరాలు పొప్పడానికి శిక్ష అనుభవించినాక మళ్ళీ ఆ పాపం చేయవు నువ్వు తిరిగి మళ్ళా చేస్తున్నావు అంటే నువ్వు రక్షణ కొట్టుకున్న వాడిని శ్వాసం కొట్టుకున్న వాడు అన్నట్టు ఒకసారి పాపం చేసినాక పశ్చాత్తనాక దాన్ని విడిచిపెట్టినాక మళ్ళా జయం కదా పాపం చేసినావంటే నువ్వు మరీ నీ నిర్లక్ష్యంగా ఉన్నట్టు నీ శరీరాన్ని కొట్పడేస్తుంది దేవుడప్పుడు అప్పుడు నీ ఆత్మ కాడ కాపాడబడతా ఎందుకంటే ఆల్రెడీ ఆత్మ రక్తం చెందించండి నువ్వు దాన్ని స్వీకరించినవు స్వీకరించిన దురదృష్టం ఇంకా శరరీతిగానే ఉన్నా కాబట్టి ఆ శరణి కొట్టేస్తాడు నీ ఆత్మను కాపాడతాడు కొరింత రాష్ట్ర పాత్ర చూస్తాం మా వాక్యం కైస్తూ పాపప్ చేస్తే ఏం చేస్తాడు పాపప్ చేయడం అంటే ఏంటంటే నీ ఛాలెంజ్ ప్రార్థనాంశాలు కూడా ఏమన్నా వాక్యానికి విధేతకంగా అడిగినా కూడా వాటిని దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేర్చాడు ఎందుకంటే నెరవేర్చిందనుకో మనకు ఒక అవకాశం వస్తుంది కాబట్టి వాటి నుంచి అడిగే వాటిని ప్రాపర్ గా అడుగుతేనే ప్రభు ఆయన న్యాయ ప్రకారంగా నెరవేర్చడానికి ఆయన అంతేనా అంతే కదా నువ్వు అడుగుతున్నది ఏంది అన్ని విశ్వాసంలో అన్ని పొందిన మనకి కాదు కాబట్టి నువ్వు అడుగుతున్నది ఏంటనేది కూడా ముఖ్యమైనది నెంబర్ వన్ నెంబర్ టూ మన సరే మనం అడిగేది ఈ లోకంలోని అవసరత లేదు కదా అంతేకాడుగుతాం అదే అడుగుతాం కదా అంటే సరే కొంతమైన గొంతమ్మ కోరికలు ఉన్నాయంటే తప్పేమండి తమ్మ కోరికలు అడుకోవడంలో మల్టీ సెర్డ్ బిల్డింగ్ అవ్వడం అని పోవేది ఆ తప్ప ఏమి తప్పు అంటే ఆజ్ఞకి విరుద్ధంగా జరగడం తప్ప దావిధి చేసింది వెళ్ళినట్లయితే ఆజ్ఞకి దారులకి నీకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎంతమంది బరుగున్నారు అయినా సరిపోకుంటే నేను ఇంకా ఇచ్చినా కదా అయినా ఎందుకు పాపం చేసిన అని అంటాడు ఒక జగల్లా మన దొరుకుతాం కదా బస్స ఒక అన్య స్త్రీ కి తీరు అది ఒక అన్య స్త్రీని నువ్వు హెడ్లైమైంది ఫస్ట్ పాయింట్ అన్యులు అన్యులతో సహసం రెండో పాయింట్ హెడ్లైమే ఇతర ఇతరుల ఈ పొరుగు వాన్ని ఏది ఆశించప్పుడు ఈ తన భార్యనైనా గొడ్డునైనా తన దాసినైనా దాసున్నైనా అని ఉన్నాయి ఈ వస్తువుల గురించి అది నీ పొరుగువాడైనా ఉరి ఆ భార్య అని దేవుడు ఆశించినవు కదా నువ్వు పదాగిలను ఆయన ఆయన ముద్దు పెట్టకుండా దావిధిని శిక్షించిండు ఆ దేవుడు మన దేవుడు ఎట్లా అంటే తన సొంత బిడ్డ చేసినా శిక్షిస్తాడు లేకపోతే అందులో ఏమంటారు ఈ దేవుడు ఏం దేవుడు అంటారు మన వేరే దేవతల గురించి పడడం అట్లా కూడా మనం రిక్వెస్ట్ చేసి లేదు వేసుకోవాలి కదా ఎవరికైనా కూడా లేదు లక్షణం పొందినాక ఈలో ఎటువంటి పాపంని ఎల్లు చేసుకుంటున్నాం ఒక్కేస్ చేసే పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి అందుకు ఆయన పరిశుద్ధాత్మ అవసరం అంటారు ఎందుకంటే నడిపించి మన పరుషు దాత్మచ్చినట్టుగా పాపం సహించుకుంటావు వాక్యం బలపరుస్తూ ఉంటావు బలపడతా ఉంటావు ఇందుకు వెళ్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు మనం ప్రకటన మన కొరింత పత్రిక మొదటి అధ్యాయంలో ఈ విషయాన్ని ధ్యానించిన ఛాన్సాలు ఐదవ అధ్యాయం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం మీలో జానత్వం ఉన్నదని వదంతి కలదు నేను తర్వాత మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అది మనం చూస్తాం రూబేణు విషయాలు అట్లా జరిగింది కదా ఆ ఆ కాలంలో చిన్న పిల్లలు త్వరగా పుడతారు పిల్లలు వాళ్ళు త్వరగా పెద్దవాళ్ళు అవుతారు ఆ భార్య చనిపోతే తండ్రి ఏం చేస్తాడు ఇంకొక స్త్రీని వివాహం తీసుకుంటాడు ఆ స్త్రీ పిల్లల వయసే ఉంటుంది అప్పుడు ఆ పాపం చేసే అవకాశం దొరుకుతాయి వీళ్ళకి అదే ఇక్కడ చూసిన మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జానత్వము అన్య జనులలోనైనా జరగదు నాకు ఒక ప్రియర్ రిక్వెస్ట్ వచ్చింది ఇది మనం బయట మనం రికార్డింగ్స్ లో పెట్టద్దు చాలా కాలం చెంది అది ఒక పెద్ద రిక్వెస్ట్ వచ్చింది అది పరవర్తులు ఇద్దరు డాక్టర్స్ వాళ్ళ కొడుకు ఒకటే కొడుకు వాడు కూడా డాక్టరే బెంగళూరు కేసీది అయితే కొడుకు పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ తెలుగు అమ్మాయిని ఆ అమ్మాయి ఫాదర్ పెద్ద రిక్వెస్ట్ వచ్చిండు అది ఏంటంటే వాళ్ళు డాక్టర్లు ముగ్గురు తండ్రి తల్లి కొడుకు ముగ్గురు డాక్టర్స్ ఏట పాలకి ఇవన్నీ అడ్డంకలు లేవట భేదములు వాళ్ళు సొంత తల్లి వీడు జీవిస్తున్నారంట పాపంలో అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ కూతురు పుట్టింది వాటి ద్వారా అయితే వాళ్ళ తల్లి వీనికి స్నానం చెప్పియడం ఇట్లాంటివి చేస్తుంటే ఈమె ఇది ఏంది వింత రకంగా ఉంది వీళ్ళ సంబంధం అని డీటెయిల్ గా చేస్తే బయటకు వచ్చింది స్టోరీ ఇమీడియట్లీ వచ్చేసింది వాపస్ సిటీకి మందిరానికి ఇంకా ఏం చేయాలి పోవాలి అవద్దా పోవాల వద్దా అయితే వీళ్ళ పోయి అడిగిందంట వాళ్ళని పోయి వీళ్ళ నైన అబ్బాయి నైన్ అని అడిగిండంట ఇది మాకేం ప్రాబ్లం లేదు నాకు తెలుసు ఇదని నా భార్య నా కొడుకు ఇట్లా ఉంటారని నాకు తెలుసు నాకేం అబ్జెక్షన్ లేదు మా వారికి ఏం అబ్జెక్షన్ లేదు మా కొడుకు ఏం అబ్జెక్షన్ లేదనడ అంత భయంకరమైన పాపము ఆ ఉంటది కానీ ఇక్కడ కొరంతి సంఘంలో ఉంది కదా అది పరిచరాన్ని పాపం అన్ని అక్కడ ఏమంటుండో కొరతీ సంఘంలో ఇటువంటిది ఇటువంటి జారత్వము అన్య జనులైన ఆ రోజులలో కానీ ఈ రోజులలో రోడ్ రివర్స్ అయింది అన్య జరుగుతుంది భయంకరంగా పాపం అట్లా ఉండి కూడా మీరు గహి అహంలో ఉన్నారు గర్విస్తారు అంటూ రెండవ వర్షం ఇట్లుండి మీరు కూర్చున్నారే కానీ మీరు ఎంత మాత్రమూ దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెళ్ళి వేసే వారు కారు ఎందుకు వాళ్ళు మస్తు డబ్బులు ఇచ్చింది మా చర్చకి దేహ విషయమై దూరంగా ఉన్నాను ఆత్మ విషయమై సంయుక్తంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ చేసిన వాడికి వచ్చి ఇది వరకు తీర్పు తీర్చి ఉన్నాడు ఇక్కడ ఒకటి ఉంది స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వే తీర్పు తీర్చేటాన్ని సేవకునివి దేవుని బిడ్డవి ఏమని తీర్పు తీర్చుండేనా పౌలు నేను ఆల్రెడీ తీర్చేసిన తీర్పు వానికి అంటే ఎంత కోపం ఉండాలి ఆ ఆ వ్యక్తి గురించి తీర్పు తీస్తున్నప్పుడు ఏదో తీర్పు లేదు నాలుగవ ఏమనగా ప్రభున ఏసు తినమద్దు వాణి ఆత్మ రక్షింపబడినట్లు శరీర చర్లు మన ప్రభున ఏసుక్రీస్తు నామంన మీరును నా మన ప్రభుని ఏసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవాలేను మనము సాధారణంగా సాతాన్ నుంచి వాళ్ళని బయట తీసుకోవటం సైతానా వీడు ఏ సుప్రీశానికి ఆజ్ఞాపిస్తున్నా అంటాం కదా ఇక్కడ రివర్స్ ఉంది అట్టి వాడిని సైతానికి అప్పగించాలంటా నువ్వు నీ సేవా ధర్మవాది అంటున్నాడు పౌలు అంటున్నాడు నేను అట్లనే తీర్పు తీర్చున్నా అంటాడు ఎందుకు అంటే వాడి శరీరాన్ని అట్లనే విడిచిపెడితే వాడు ఇంకా విచ్చలివిడిగా జీవిస్తాడు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం చేసి వాడు అందుకే వాడి శరీరం నశించిపోతేనే కానీ వాడి ఆత్మ రక్షింపబడదు అని చెప్తుంది ఎందుకంటే వీడు చర్చ మెంబర్ వీడు మీకు కష్టమే కదా తీర్పు దినమున వాడు వాడి ఆత్మ రక్షింపబడాలంటే వాడి శరీరం నశించుకోవాల అందుకే ఈ ఇటువంటి పాపం చేసే వాళ్ళ శరీరాలన్నీ హైలీ ఇన్ఫెక్షస్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు అప్పుడేమవుతుందంటే త్వరగా వాళ్ళ శరీరాన్ని నశించిపోయి వాళ్ళు చనిపోతారు అన్నట్టు కానీ వాళ్ళ ఆత్మ కాపాడబడుతుంది ఎందుకంటే వాడు బ్రతికినంత కాలము శరీరంలో వేదన అనుభవిస్తూ రోగాన్ని అనుభవించి బాగా పస్తదపడి పడి పడి కుమ్లి కుమ్లి కుమిలి సాధు అయిపోయి సంపూర్ణంగా ప్రభుకి దగ్గర అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేసి పర్ణించేటానికి సంపూర్ణంగా ఆత్మీయంగా తయారేతారు అప్పుడు శరీరం బయట బయటకు వచ్చేస్తారు అట్లా వాళ్ళ ఆత్మలు రక్షింపబడతా ఉంటే శరీరం నశించిపోతా ఉంటాయి అన్నట్టు అది దేవుని యొక్క విధానం పౌలకొక్క అర్థమైంది ఇంకొక వరకు అర్థం కాలే వాక్యం అందుకని ధైర్యంగా చెప్పేడు త్వర నేను అంటున్నాడు నేను మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యము ఇలాగ చేసిన వాడికి వచ్చి తీర్పు తీర్చి ఉన్నాను నేను తీర్పు తీర్చేసినట్టునంటే మనకి ఇచ్చిన దేవుడు అధికారం తీర్పు తీర్చడానికి కొరకు కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంపర్ఫెక్ట్ గా ఉండి నువ్వు తీర్పు తీర్చలేవు పౌలంటుంటే నేను అట్లానే తీర్పు తీర్చినట్లు వాడి శరణము నశించుకోలాగన సైతానికి అప్పగించేసి వాడి ఆత్మని కాపాడలాగా రక్షించలాగన ఇది కొంచెం కష్టమే మనం ప్రాక్టీస్ చేయం ఎందుకంటే మనం ఎవరిని కూడా సైతానికి అప్పగించాం కదా ఎంత కఠిన ఉన్నాయి నా ఉంటది కొన్నిసార్లు వాడిని జీవన విధానం చేస్తే భయంకరమైన కోపం వస్తుంది మనకు కూడా వీడు బ్రతి ఎంత కష్టం ఈ లోకానికి అయినా కానీ వాడిని మనము మరణానికి అప్పగిస్తామా సైతానికి అప్పగిస్తామా పౌరులు చేసిండట్లు ఎందుకు అది బహుభయంకరమైన పాపం అది దాన్ని విడిచిపెడితే ఇంకా ఎంతోమంది అట్లా తయారవుతారు చర్చలు కాబట్టి కొంత కొంత నెలల నుంచి కొన్ని వరాల నుంచి కృప వరాలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ముఖ్యంగా విశ్వాసం అనే వరము కలిగిన జీవితం ఎట్లా ఉంటుంది కేవలము విశ్వాసం ఉండేవాడి జీవితం ఎట్లా ఉంటుంది ఏసుప్రభుని అంగరించినప్పుడు అంగీకరించినప్పుడు విశ్వాసం వస్తుంది అది నీకు రక్షణ కార్యం చేస్తుంది అవన్నీ మనం జీవితాం ఏంటంటే కానీ విశ్వాసం అనే వరం ఉండేవాడు జీవితం ఎట్లుంటుందంటే వాడు ఏ విషయంలో కూడా దేవుని అనుమానించాడు జస్ట్ విశ్వాసం ఉన్నవాడు ఎన్నిసార్లు అనుమానిస్తాడు దేవుడు రక్షింపబడ్డ వాళ్ళకి చాలా అనుమానాలు కానీ విశ్వాసం అనే వరం ఉండేవాడికి అనుమానాలు ఉండవు వాడు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవాడు అన్నట్టు తర్వాత వాడు ఇతరులని ఎట్లా ప్రోత్సహిస్తాడంటే దేవుని అట్లా ప్రోత్సహిస్తాడన్నట్టు ఆ వరం ఉన్నవాడు ఎటువంటి పరిస్థితులున్నా ఎటువంటి ఆటంకాలున్నా ఎటువంటి అడ్డంకులున్నా కానీ కాంప్రమైజ్ అయ్యేవాడు అన్నట్టు ఉదాహరణకి మనం చూస్తామే శద్ర మేషక అభ్యర్థంలోకి ఆ వరం ఉండే మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు ఒకవేళ విడిపించకపోయినా మేము మటుకు ఆ విగ్రహానికి శాస్త్రంగా పడము వాళ్ళకుందా వరం ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా దేవుద ఏర్పడేది దేవుడు మమ్మల్ని క్షణం వచ్చి రక్షించిన రక్షించకపోయినా మే మరకు కాంప్రమైజ్ కాం అది విశ్వాసం గిఫ్ట్ అన్నట్టు అనేకులు అభ్యంతరపడి ఎందుకు అప్ప చెప్తారు అంటే కారణం మనం చూసినాం కూడా ఎందుకు ఒకరినొకరు అప్పగించుకుంటారు అభ్యంతరపడి అంటే వాళ్ళకి విశ్వాసం లేదన్నట్టు అంతవరకు ఉన్న విశ్వాసం పోయింది అన్నట్టు మెడ మీద విశ్వాసం విశ్వాసం అనేది దానికి కర్త ఏసుప్రభ అని మనకు తెలుసు దాని కొనసాగించేవాడు కూడా ఆయననే అని తెలుసు మనకి మళ్ళీ పాత నిబంధన కాలంలో వాళ్ళు మెస్సే చూడలేదు కదా మళ్ళీ ఎట్లా ఉంది వాళ్ళకి విశ్వాసం చూడని చూడని మెసేని నమ్మిన వాళ్ళు అని అందుకు వాళ్ళు విశ్వాస వీరులని పేరు పొందిండ్రు చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడే అందుకు పాతలి బదన భక్తులకి అంత స్పెషల్ స్థలం ఇచ్చింది ఎబుల్ రాసిన పత్రిక పని పదకొండవ అధ్యాయంలో హీరోస్ ఇంగ్లీష్ లో విశ్వాస వీరులు వాళ్ళు చూడలేదు మెస్ కానీ నమ్మినారు మహిమాశంలోనే ఉన్నాడు కదా నా ప్రభు అప్పుడు మహిమ శరీరంలో ఉండే మనిషిని తయారు చేసాను అప్పటికి పాపం కూడా అప్పుడు కాలేదు అప్పటి వరకు ఖర్చీ పెట్టుకోదని చెట్టు మహిమాశర్యం మహమాశర్యం ఉన్నప్పుడే కదా మనిషిని తయారు చేసింది అప్పటికి ఈ లోకంలో పాపం స్ప్రెడ్ కాలేదు కదా ఈ వాక్యము అది దుష్టశక్తులు అది కూడా విలుగలు కొన్ని అనేది ఆయన స్త్రీ ఎట్లా మోసగించిందో సైతను వాడు ఎట్ట వాడుకొని మోసగించింది అవ్వదు అనే అదే రీతిగా మన ప్రభు కూడా అదే స్త్రీ రూపంగా ఈ లోపంలో గుర్తి ఆయన వాడి రాజ్యాన్ని పాప నుంచి గుర్తి కలిగించింది ప్రభు అట్లా అట్లా అర్థం చేసుకోరన్నట్లా రీతిగా అట్లా అర్థం చేసుకోండి ఇక్కడ దేవుడు అదే స్త్రీతో కొద్ది చెప్పించాడు అంటే అదొక మిస్టరీ అన్నది నిజ అసలు అంత ఈజీగా అది చాలా మందికి అది అది ఎట్లా సాధ్యం అంటారు అసలు అంటే అది ఆత్మీయమైన విధానం అనేది అది తెలిస్తే కానీ ఆ డెప్కు మనం పోలేరు అన్నది కష్టమే ఒకవేళ వాళ్ళు చెప్తే కానీ వాళ్ళు విసు చేసుకోలేరు అది విధానం వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా అట్లనే చూస్తారా ఎన్నో లిస్టీస్ ఉన్నాయి రైతుల్లో తెలుసుకోవాల్సింది ప్రతి ప్రతి నక్షత్రానికి పేరు పిలిచిందా యోగ గ్రంథంలో అది ఇంకొక విధానం కన్నా ఇప్పుడు అవాదంలో వాళ్ళు పండు తినక ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులు చుట్టుకున్నారు కదన్న వాళ్ళకి అప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డనే ఉంది కదన్న వాక్యము అవాదములు పాపం చేసినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అని చెప్పానన్న అంటే అంతకుముందు ఎట్లున్నారన్న వాళ్ళు వాళ్ళు పరిశుద్ధంగానే ఉన్నారు కదన్న మహిమన్ ధరించుకున్నట్టే ఉన్నారు కదన్న అట్లనే ఉన్నారు వాళ్ళు పాపం చేయటం వల్ల వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి అంటే అంతకుముందే ఆత్మీయంగా ఉన్నారు వాళ్ళు అంటే ఆత్మీయ విధానంగానే ఉన్నారు వాళ్ళ కళ్ళు జరగబడ్డప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు లేవు వాయిస్ లేవన్నట్టు వాయిస్ అన్నా అంతకుముందు వాళ్ళకి వాయిస్ బ్రేక్ అయింది కళ్ళు లేవన్నట్టు పాపంక వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి మూతబడ్డాయి ఈ ప్రకృతి సంబంధమైన తెలుసుకున్నాయి అప్పుడు అంత పాపం విస్తరించింది అనమాట అక్కడి నుంచి వాళ్ళు విధానం మారిపోయింది అంత ముందు అట్లా లేదు కదండి వాళ్ళు వాళ్ళు ఉన్నారు ప్రభుతో పాటు మాట్లాడిండ్రు ఆయనతో పాటు నడిచిండ్రు అవన్నీ చేసినట్టే ఆయనలాగే ఉన్నారు ఆయనలాగే ఉన్నారు వాళ్ళు ఆయనతో పాటు వాళ్ళు అది చేయటం వల్ల ఇంకా వాళ్ళు ఇంకా ఆత్మీయమైన కళ్ళు మూతపడ్డ ప్రకృతి సంబంధం అని అవి వాళ్ళకి తెరవబడ్డాయి కాబట్టి ఇంకంత ప్రకృతి సంబంధం కానీ అప్పుడు వాళ్ళకి తెలిసిన అప్పుడు దాకా వాళ్ళు అంటే అంత ముందు ఇప్పుడు దిగంబరం అని వాళ్ళు అంత ముందు అంటే ఎట్లుండరు అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కళ్ళు పాపం చేసినా కదా మీరు అప్పుడు దాచుకున్నారు పోయి పాపం వల్ల అంతకుముందు దిగంబరం అని ఎట్ట శరీరము ఇటువంటి వాళ్ళు గుర్తించలేదు ఎప్పుడైతే పాపం చేసిందో అది ఫుల్లీ బయటకు అప్పుడు వాళ్ళకి అది అంతకుముందు వాళ్ళు గుర్తించలే అది అంటే వాళ్ళు కూడా ఒక విధంగా మహిమలాగా ఉన్నారు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియలేదు అప్పుడు వరకు ఆత్మీయ ఆత్మీయ నేత్రాలు ఉన్నంత వరకు ప్రకృతి సహజంగా వాళ్ళు ఏవి చూడలేదు చూడలేదు ఎప్పుడైతే పాపించో వాళ్ళ శరీరాలు నగ్నం వాళ్ళకి ఎట్లా గుర్తించగలిగినో ఆ నేత్రాలు తెలుసుకున్నాయి కాబట్టి అవి తెలుసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళు నగ్నంగా ఉన్నా వాళ్ళకి అది నగ్నం మనకి తెలియదు ఎందుకంటే పసిపిల్లలు లాగా ఉంటాయి కాబట్టి ఎలా పసిపిల్లకి నగ్నంగా ఉంటుంది రోడ్ మీద పరిగెత్తుకుంటుంటారు ఆ పిల్లలు అవునా ఆయన తెలియదు అన్నట్టు అది పాప అది వాళ్ళకి తెలియదు అన్నట్టు అదే ఒక ఆయన అడిగిన ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరవండి అంటే మరి అంత ముందు కళ్ళు లేవా వాళ్ళకి అంటే వాళ్ళు దేవుని మయమలో ఉన్నారు వాళ్ళు అంటే ఆత్మీయమైన విధానంలో ఉన్నారు వాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు ఆత్మీయమైన కళ్ళు ఎప్పుడు మూతబడి అంటే వాళ్ళు పాపం చేసినప్పుడే కళ్ళు ఆ కన్నులు కళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఆత్మీయ ప్రపంచమే ఆత్మీయ పాపం అంటే తెలియదు కదా వాళ్ళు వాళ్ళకి అది చేయటం పాపం చేయటం వల్ల అప్పుడు అవి మూతబడి ఇవి ఆ ప్రకృతి సంబంధమైన వాళ్ళగా ఆ కన్ను తెరవబడ్డంటే అప్పుడు అంతా ఉదాహరణకి గేహాజికి గేహాజి కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు తెరుచుకున్నప్పుడు ఆయన ఆత్మీయ ప్రపంచం చేసిండు కదా అవునన్నా దానికి ముందు ఆయన చూసిన ప్రపంచం ఏముంది ప్రకృతి సహజమైన ప్రపంచం అంటే ప్రపంచం ఆత్మలో కనిపించని అన్ని కనిపిస్తున్నాయి ఉదాహరణకి కొండలు గుట్టలు రాళ్ళు చెట్లు ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరుచుకున్నాయో పెద్ద సైన్యాన్ని కూడా కలిగిండు దేవదూతలు పట్టుకొని గుర్రాల మీద ఉన్నట్లు ఒకటే దాంట్లో ఆత్మీయమైన పొర ఒకటి ఉంది ప్రకృతి సహజమైన పొర ఒకటి ఉంది ఆత్మీయమైన పొర ఎప్పుడు మూసుకుంటుందంటే పాపం చేసినప్పుడు రక్షింపబడ్డప్పుడు నువ్వు నీ ఆత్మీయ నేత్రం తెరుచుకోవాలా శారీరకమైన కన్ను పొర మూసుకోవాలి దురదృష్టం ఏంటంటే ఇంకా శారీరకమైన కన్ను తెరిసే ఉంటుంది అందుకే రక్షణలో తిరిగి పాపం చేస్తూ ఉంటారు అది మూసుకోవాలా మూసుకోవాలంటే ప్రతిరోజు మీ శిలో వేసుకొని పోసుకోమని పోయాల ఆయన చెంతకు రావాలన్నాగొట్టబడాల ఉపాస ప్రార్థనలు చెయ్యాల ఆయన ఆరాధన శుద్ధులు సమర్పించుకోవాల అప్పుడు ఈ ఈ లోపంలో మనం జీవిస్తే కానీ ఈ లోకపోయిన విధానాలు మనకు కనిపించు అంత ఆత్మీయమైన ప్రపంచమే కనిపిస్తుంది అట్లా తయారైనప్పుడే మనము సంపూర్ణంగా ఈ లోకాన్ని చూడకుండా ఆత్మీయమైన అట్లా ఉండేనంట వాళ్ళు ఫస్ట్ అట్లా ఉండేది ప్రభుత్వం పాటు దేవుడు రావడం చూసేవాళ్ళు తర్వాత డైరెక్ట్ గా ఎట్లా సైతాన్ని ఒప్పుకుంది అంతకు ముందు వాడు వచ్చి మాట్లాడే అలా కదా ఒక తెలియ తెలివితే వాడు వచ్చి మాట్లాడితే నమ్మేస్తావా మన ఎవరు అంటే ఒకసారి రాలేదు అన్నట్టు ఒకసారి వస్తే కాదు అది తరచుగా వాడు వచ్చి ఎన్ని విధానాలు చెప్తే ఆమెను మోసగించుకుంటాను ఏదో ఒక లేసింది కదా ఆమెకి పండు గురించి చెప్తాను సర్పము అది కూడా అంతే కదండి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒక మనిషిని మోసం చేయాలంటే ఒకసారి మోసపోడు ఎవరు అది తరచుగా వాడిని నమ్మిటట్టు వాడు కుయిక్ తోటి వాడు జ్ఞానం ఉపయోగించు వాడు ఎట్లా చేసి అంటే ఏదో ఒక రకం వాడు కేస్తాం మంచి అక్కడనే జరుగుండలా అంటే ఎంత కుయుక్తిగా అంటే కుయిత్ అని చెప్తారు కదండి పవర్ ఎక్కడ అవతర కుయిత్ చేత అవం ప్రసపోతే కుయిత్ అంటే అది రకరకాలుగా ఉండొచ్చు కదండి ఏదో ఒక రావచ్చు తండ్రి మీకు వందనాలైనా దాని చింత మాలి కాపాడి మాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు వందనాలు పర్వా ప్రతిరోజు ఇక్కడ లంచ్ టైంలో మీరు మగ్గిస్తున్న సమయాన్ని మీకు ఎంత వందలు పర్వా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడే వాళ్ళు పరుస్తున్నారు గొప్ప దేవుడు అన్న విషయాన్ని రేసి మాతో మాట్లాడలే ఇలాంటి వాడు ఒక లేడు మీకు ఎంతో వదనాలు కాబట్టి నేను నడిపించండి సేవలు అయితే నడిపించాలా కృపా భాగ్యాన్ని అనుగ్రహించామని హే శ్రీ క్రిస్తు అని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిషుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వంతుడానికి సమస్త సృష్టికి మూలకారు ఆది సంబూధుడా పరిశుద్ధులైన తండ్రి నీకు ఎంతో వన్నాలు ఇసయ్య నీకే కృతజ్ఞత వసతులు చెల్లిస్తున్నాం అయినా ఈ యొక్క మధ్య కాల మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృప్రమ కలిగించినారు అనేక మంది విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడారు తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభా ఈ సృష్టిని మీరు ఏ రీతిగా సృష్టించినారు మనిషిని తయారు చేసినారు ప్రభ ఎన్నో విషయాలు ప్రభావ అవి భద్రపరచబడి కాబట్టి ప్రభా ఒక దశలోనైనా వాటిని ప్రభావ తెలుసుకోవాలని ఆశ ఉంది ప్రభా కాబట్టి నన్ను ఎన్నో మనుషులు ఆ రీతిగా ప్రశ్నలు ప్రభా ైనా ఎంతగాన ప్రభావాళ్ళకి ఎట్లా మేము జవాబు ఇవ్వాలా వాళ్ళకి ఏ రీతిగా దాన్ని విశదీకరించి ప్రకటించాలనే విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడారు ప్రభు ఎన్ని విషయాల్లో ప్రభావ కానీ ఈ రోజు ప్రభావ మరొక విషయం మీరు మాకు బయలుపరిచినారు ప్రభావ ఇటానికి నేను ఎందుకంటే ప్రభావ బైబుల్లో ఉన్న ప్రతి వాక్యానికి ప్రతి జవాబు ఉంది ప్రభా కాబట్టి వాటిని మేము వెతుక్కోవాలా ఆశ కలిగి ప్రభావం ప్రభావ ప్రకటించాల ప్రభావా నా దేవ ఎలాంటి అనుమానాలు లేకుండా మీరు సహాయపడమని ఎందుకంటే మీరు విశ్వాసము కడతాదని కొనసాగించవారు ప్రభావ మీ గొప్ప దేవుడు ప్రభా అయినా ఏ విషయంలో కానీ మేము మాకు ఎలాంటి అనుమానాలు రావద్దు ప్రభావ నా దేవ అనుమానం ఎత్తున తురాత్మని ఈ శ్రీ క్రీ స్థానంలో గర్దిస్తున్నాం హలదీయ ప్రభా మీలో ఉంది ప్రభావ గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకోవాలి మేము నేర్చుకోవాలా ప్రభావ తెలుసుకోవాలంటే అది ఆత్మీయమైన విధానం ప్రభావ ఆ విధానంలో పోతే గానీ ప్రభావి మేము తెలుసుకోలేం ప్రభావ మేము ఆ రీతిగా ప్రభావ మేము ముందుకెళ్లాల ప్రభావ సమస్తం నాకు తేటగా మీరు బయలుపరిచే దేవుడు ప్రవ్వా ఆ రీతి మేము తెలుసుకుని మనసులో ప్రకటించాలని సహాయపడండి ఈ యొక్క మధ్యకాల సమయంలో మీరు మాతో మాట్లాడడానికే నీకు ఎంతో వర్ణాలు ఇస్తా ఇటు మేము నేర్చుకోవాలి ప్రవ్వా నైనా ఎందుకంటే అనేకలు కుయిత్తో ప్రభా దుష్టుడు మోసగిస్తున్నారు అనుమానంతో ప్రవ్వ అటు అన్నిటి మేము తీర్ఘంగా ప్రవ్వా నేను మమ్మ హేతు ప్రతి ఒక్కరికి సాత్వికంతో ప్రేమతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడు మీ సిద్ధంగా ఉండాలా ఆ రీతికి సిద్ధపడాల ప్రవ నైనా నేర్చుకోవాల ప్రభావా నా తల్లి మీరే సహాయపడండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి గొప్ప దేవానికి ఎంతో వందలు ఈ సయ్య విశ్వాసమైన వరం ప్రభా మేము కలిగొండాల ప్ర వరమ్మ కనిగరించండి మేము ఎలాంటి అనుమానాలు ప్రభావ శ్రద్ధకు మేసే అగిన ఎట్ల ప్రభావ విశ్వాసములు ఉన్నారు ప్రభా ఓ ప్రభా అలాంటి విశ్వాసం కలిగి ఈ ప్రభావ మేము ముందుకు పోవాలని సహాయపడండి విశ్వాసమైన వరమ్మ కనిగరించిన అయినా గొప్ప దేవ మీ వాక్యములు ప్రభావ మీరు నమ్మదగిన గొప్ప దేవుడు ప్రభావ ఈ సయానికి మీరు నీతిగల న్యాయవాది సర్వశక్తి మంతుడు ప్రభావానికి ఎంతో ఓ ప్రభా మిమ్మల్ని కలిగొన్న మేము ప్రభావ విశ్వాసం మేము సంపూర్ణంగా అనుంచదిగి అనేకులు ప్రభావ ప్రోత్సహించేలాగన ఓ ప్రభావ అనేకులు ప్రభావ బలహీత నుంచి మేము బయట తీసుకొచ్చేలాగన మీకు కృపాను విధించండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి అయినా ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరినీ ఆశ్రవించండి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలకు మీరు ఆశీర్దించి దీవించి మీ కొరకు సాసిన పెట్టుకొని వాళ్ళ సేవ పరిచయం మీరు బలపరచని ప్రభావ మీరు నడిపించి మీ కొరకు సాసన పెట్టుకొని అయినా గొప్పదేవ నా తన శ్రావణి ప్రభ నా తను బలపరచని ప్రభావ తను చేసే జాబులు మీ తోడు మన ప్రాదిష్టమైన ప్రభావించిన కూడా మీరు బలపరచండి స్థిరపరచండి అయినా ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచమని ప్రారంభమైన అన్న చుట్టూ అగ్ని కంచి పెట్టండి మీ సముచితమైన జ్ఞాన చతనికి ప్రోభా ఇక విషయాలు ఇంకా మీరు తెలుసుకునే వాటిని ప్రభావ మీ సిద్ధపడాల ప్రాభ ప్రతి బలహీత నుంచి మా పిల్లలు కల్పించండి అయినా మీ సిద్ధపడాల ప్రాభ ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారు కానీ వాటిని మేము విని ఉండకుండా ప్రావా వాటిని సంపూర్ణంగా నేర్చుకొని ప్రభావా మేము ముందుకు పోవాలా అనేక వాటిని ప్రకటించాలని సహాయపడండి అనేది మీరు బలపరిచి మా మధ్య నుంచి ఎందుకంటే మీకు ఎంతో అన్నవాటి నేర్చుకుని ప్రకటించాలని మీకు రూపాన్ని విధించండి అన్ను తగ్ని పంచి కుటుంబంలో ప్రభా మీ సమాధానం ఇచ్చండి ఇద్దరికే మీరు అక్కడ తో ప్రభా సిద్ధపడాలా అన్ని సిద్ధపరచాలా ప్రభావ ఇలాంటి సేవాజీ తిన కుమ్మలందరూ నడిపించిన ఈ నామాన్ని మేము తెచ్చుకోమని ఈశు పరిశుద్ధ నామముల ప్రార్థిష్టాం తండ్రి ఆమె వేసుక్రీస్తు నామం బట్టి వాక్యం చేద్దాం మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్నో సత్యాలను మాకు బయలుపరిచినారు ప్రభా ఆ సత్యాలను ప్రకటిస్తూ రజ మీ నామం మన్మపరుస్తూ ఘనపరుస్తూ ప్రభా దేవ మీ నామం ని స్మరిస్తూ సేవ తీర్మానం చేసుకుని జీవితం ప్రభా వెనుకడుగు వేయకుండా రజ మీ యొక్క వరకు తుది శ్వాస వరకు ప్రభావ మీ సేవలో నిమగ్నం ఈ అనేకలని ప్రభావం మీ యొక్క సరస్వతంలోకి అదే మా ప్రయాసం ఉండాలా ప్రభా అదే మా ఆకలి తప్పులు ఉండాలా ప్రభా నిర్లక్ష్యమైన జీవితం మేము జీవించడానికి వీలేదు ప్రభ చురుకైన ఆత్మ చేత ప్రభా మీ కొరకై రజ విజృంభించి లోకంలో ప్రభా మేము సేవ చేయాలా ప్రభ మీరు అక్కడ తితి త్వరలోని ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభ మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా ఏ విషయంలో కూడా కృంగిపోవడానికి వీలేదు ప్రభ కోషించుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఒక్క దానిపైన విజయాన్ని పొందుతూ ప్రభావ విజయం ఎనకా మీరున్నారని చూపుతూ చాటిస్తూ దేవ మీ నామ మహిమార్గమే ఇస్తూ ప్రభా ముందుకే మేము వెళ్ళాలా ప్రభా మీరే మమ్మల్ని అభిషేకించండి ఆత్మవారాల చేత ఫలాల చేత నింపండి ప్రభా పళ్లకు జ్ఞానం చేత నడిపిబడే కృప భాగ్య మాకు దయచేయండి ప్రభా దయగల తండ్రి కృపగల రజ ఈ యొక్క తృప్తిలో ప్రభా మేము నిరంతరం నిలిచి ఉండాలా మీరే తోడుగా ఉండండి మీరే నీడగా ఉండండి ప్రభా మీ నామం మేమపరచకే ప్రభా బయలుదేరుతున్న ప్రతి ఒక్కరికి ప్రభా శోధనలు శ్రమలు తథ్యం ప్రభా ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు తథ్యం ప్రభా కానీ ఏసునామంలో విజయం ఉందయా ఆ విజయాన్ని పొందుతూ ఆ విజయాన్ని ప్రభా అనేకులని ప్రభా వెలుగులోకి నడిపించాల మీరే ప్రభా దానికి సహాయకుడు ప్రభా మా తండ్రి మీరే మా తల్లి మీరే ప్రభా మా ఆశ్రయదుర్గ మీరే ప్రభా దేవ మా యొక్క రజ కుంటాకుట మీరే ప్రభాదో మీరే మా ముందే నడిపించండి ప్రభా ఏసనం కాదేశ్ ప్రభ మీరే ప్రభా యొక్క కల్వర్ సిల్వలో మీ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి దేవా మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టి ప్రభా యొక్క సత్యాలను బయలుపరిచి మీ సన్నిధిలో ప్రభా తృప్తిని పొందే భాగ్యాన్ని ఇచ్చి ఉదయం నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీరే ముక్కు తోడుగా నీడగా ఉండి నడిపించుకోవడం మీరు మహిం పొందమని ఏసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మెన్ కృప సభ నడిపికాలతో